ఇది చాలా ముఖ్యమైన అంశం మిగిలిన వాటి అన్నిటికీ కూడా అవి వ్యవస్థనం పొందినాయని వ్యవహారం చేస్తున్నాయని మిగిలిన వాటితో కలిసేయని మిగిలిన వాటి చేరిక చేత ఈ లక్షణాలను పొందినాయని మరల వాటితో వ్యవహరించినప్పుడు ఈ లక్షణాలు వాటికి ఇచ్చేసాయని వాటి ఈ ప్రభావానికి లోనైనాయని తిరిగి లయం పొందేటప్పుడు అవి విడిపోతున్నాయని ఈ పూర్తి అనుభవం అంతా వాటికి కాబట్టి నీ అనుభవం అన్నీ ఇరవై ఏ అనుభవము లేకుండా ఉన్నటువంటి ఏకైకమైనటువంటి కేవల స్థితి జ్ఞాత అట్టింది నీలో ఇప్పుడు ఎక్కడ మరి నీకు ఆధ నిత రావస్థలు లేదు కానీ ఉన్నావు ఎక్కడ ఎలా ఉన్నాడు జ్ఞాత అక్కడ మేల్కొని ఉన్నాడు ఇంకెక్కడ మేల్కొనలేడు అక్కడ మేలుకొని తెలివి కలిగి ఒక జ్ఞాతయే కానీ వాడిని నువ్వు గుర్తించలే వాడిని గుర్తించగలిగితే సూర్యం గుర్తించలేకపోతే అవసరం ే జీవుడికి ఏమున్నాయి వెనకువా స్వప్నం నిద్ర జ్ఞాతను గుర్తించావు ఈ మూడు పోయినాయి పోయినాయింటి ఎక్కడికి పోయినాయి ఉన్నాయి సాక్షిగా ఉన్నావు మెలకు ఉంది నిద్ర కూడా ఉన్నది కానీ మునగలేదు తెర జరుగుతూ ఉంటే లక్షణంగా ఎలా చూసేవాళా ఉన్నావంటే ఆయ్ తరమైన బొమ్మలు జరుగుతున్నాయి దరగడి అని విలక్షణంగా ఎలా ఉన్నావు అక్కడ ఏడితే నువ్వు ఏడ్చావా నడవలేదు అక్కడ నవ్వితే నువ్వు నవ్వేవా నవ్వలేదు ఒక చిత్రము ఒక గృహము దహనం చేయబడుతున్నట్టుగా గీయబడుతుంది ఆ పటం మండిపోతుందా మండిపోవాలా కానీ దాన్ని చూసినప్పుడు మాత్రం నీకేం భావం కలిగింది అప్పు మండిపోతుందన్నా ఒక పెద్ద ఊపిరి వచ్చినట్టుగా చిత్రం గీయబడింది అలాగే సృష్టి ప్రాదుర్భావ లయములు వ్యవహార లయములు జీవ భావ లయములు వేస్టి సమిష్టి అండ్ సమస్తము కూడా సాక్షిత్వం అంటే ఎలా ఉండాలి ఎన్నో జరగవచ్చు ఎన్నో ఉద్భవించవచ్చు ఎన్నో పోవచ్చు ఆయన ఉండాలి ఎలా సాక్షిగా ఉండాలి తెరవలే ఉండవాలి వెనుకనున్న పదం వరేవా నేను నీపై అనేక బొమ్మలు గీయవచ్చు ఉప్పెనులు వచ్చినట్టుగా గీయవచ్చు గృహదారుములు అయిపోయినట్టు గీయవచ్చు సృష్టి అంతరించినట్టు కూడా గీయవచ్చు కాని పటములకు ఏమైనా తెలిసిందా పటం లేకుండా గీసావా తెర లేకుండా సినిమా లేదు సినిమా నడవడానికి అవకాశం ఉంది తెర లేకుండా ఏమీ లేదు నాటకం ఉండాలంటే తెర ఉండాలి కానీ తెరకెట్టి సంబంధం లేదు ఇది ఆధారం అంటే ఇది కర్మకు అతీతముగా ఉండే కర్మను నిర్వహించడం అంటే ఇది కర్తృత్వ బాధ్యత లేకుండా నువ్వు నిర్వహించడం అంటే ఎలా నిర్వహించవద్దాయా ఓ బాగా చెప్పావు అసలు విషయం నాకు బోధపడ్డాది కదా ఆకాశ పంచకం యొక్క ప్రధానమైనటువంటి అంతరింద్రియం ఏదైతే ఉన్నదో ఆ అంతరింద్రియములు ఎలా ఇంతకు ఇంత శక్తివంతములే ఉన్నవి ఎన్ని వల్ల ఈ అనుభవాన్ని ఎంత ఇవే కానీ ప్రస్తుతం అందిస్తున్నాయా అందించడలే ఎన్ని వాళ్ళు చివరికి వెళ్ళి ఆకాశాంశ పృథ్వీ అంశించి ఏమైంది అప్పుడు అహం ఏర్పడిందా అహంకారం ఏర్పడిందా అహంకారం అయింది అంటే ఏమైంది నేనెళ్ళి శరీరంతో కలిసింది నేనెళ్ళి శరీరంతో కలిసింది అప్పుడు దేహమే నేనున్నది దేహాత్మ భావము కలిగి ఉన్నది కింద లేనటువంటి స్థూల శరీరం లేకపోతే నేను లేను అనే భ్రాంతి కలిగింది ఆ స్థూల శరీరమునము స్థూలమైనటువంటి జడ పదార్థములకు సంబంధించినటువంటి జగత్తు లేకపోతే నేను లేనని నా అనుభవం లేదన్నది ఈ అహంకారం ఎందువల్ల వృద్ధివ్యాంశ అయినటువంటి కఠినాంశ యొక్క చేరిక చేత ఆ అవకాశం ఇచ్చిన ఆకాశం కూడా నీకు విచక్షణని కానీ ఏం చేసింది పాత ఆ కఠినాంశం ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళి కింద దాంట్లో చేరి నా చేత నడపబడుతున్నది నా చేత ఇది పనిముట్టుగా ఉండవాలని కానీ దానికి నేను దాసుడుగా ఉండరాదనేటువంటి విచక్షణ కోల్పోయి కోల్పోయి ఏం చేసింది అంతా నేనే అంతా నేనే అంతా నేనే అనుకుంటూ ఆ జనపదార్థములన్నింటినీ సత్యముగా భావించి అనుభవిస్తూ ఆ అనుభవమే సత్యమని జగత్తు సత్యమని జీవుడు సత్యమని జీవుడు ఎలా ఇప్పుడు దేహాత్మ భావంతో సత్యం రెండు భ్రతలకు మూలము ఈ అహంకారమే మీరు ఎలా వినియోగించాలి ఇప్పుడు ఆకారం భ్రాంతిని తొలగించి అహమును అహముగా ఉంచాలి అహము అహంగా ఎక్కడ ఉంది ఇప్పుడు హృదయ స్థానం మాత్రమే ఉంది అదే హృదయ స్థానము మాంసపిండమైనటువంటి స్థూల శరీరంలో కాదు అది ఏడనైతే మనోలయము వాయులయం ప్రాణలయం మనో ప్రాణము లయము అనుకున్నబో అది హృదయ స్థానం ఎవరికి చెబుతున్నాడు జీవుడికి చెబుతున్నాడు బ్రహ్మ కాదు జీవుడికి మాత్రమే ఇదంతా జీవ విచారణ మాత్రమే అందుకే దీని పిండాండ విచారణ జీవుడు ఇందాక చెప్పుకున్నావు త్రివిధ భ్రాంతల చేత త్రివిధ దోషముల చేత ఆవరించబడి ఉన్నాడు గుడ్డులో ఉన్నటువంటి జీవ ద్రవం కూడా ఆ జీవ పదార్థం కూడా పైన పెంకుతే ఆవరించబడి ఉన్నదో ఈ పిండాండం కూడా ఆ త్రివిధములైనటువంటి దోషముల చేత మల విక్షేప ఆవరణముల చేత జగజ్జీవేశ్వర భ్రాంతుల చేత ఆవరించబడి రెండా మనబడుతున్నది దాని కారణం ఎవరయ్యా అంటే అదిగోవాడు ఎవరు వారి ఆకాశాంశ ఎందునటువంటి పృథ్వీ అంశ ఆ అహంకారం అనేటువంటి చేత ఈ ప్రభావం ఏర్పడింది నేను విచారణ చేయి ఇది నువ్వు దేని యొక్క ప్రభావం చేత దేని యొక్క కారాత్మక చేత నీకు ఆ కఠినాంశము కలుగుతున్నది దేనివల్ల అహంకారం ఏర్పడుతున్నది అదే ఈ త్రివిధ దోషంలో మూల కారణమై దాన్ని కనుక సరిగ్గా విచారించావా ఈ మాయని నేను చేదావా విచారణ చేయలేదు దాంట్లో మునిగిపోయి ఇప్పుడు నీవు రెండో దాని పరిస్థితి దాని అవతలు ఇంకోవడం ఉంది ఏమిటది చెప్తా ఈ అహంకారానికి అగ్నికి గాలితోండేనండి నువ్వు బాగా నిన్ను ఉత్సాహపరుస్తూ ఉంటుంది ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది ఏ వెళ్ళి కొట్టు నేను అన్న కొట్టు నీకు ఎందుకు ఇది వెనకాలండదు ఇందుకు పథమంటూ ఉండదు దెబ్బతింటే ఎందుకు కఠినాంశము ఎవరున్నా కొడితే వాడి మనసుకి దెబ్బ తగిలినమా ఎవరికి దెబ్బ తగిలింది పైనన్న శరీరానికి దెబ్బ తగిలింది అంతే కదా దెబ్బ తింటే వీడేదా దెబ్బ తినేది తెలివైంది చెప్తాం ఎప్పుడూ కూడా ఎంత తెలివైందంటే నిన్ను ప్రోత్సహిస్తుంది ఏ దిశగా ప్రోత్సహిస్తున్నాం ఇప్పుడు మల విక్షేప ఆవరణముల దిశగా నిన్ను ప్రోత్సహిస్తాను కారణం ఏంటి ఈ జ్ఞానములు ఈ జ్ఞాపకములు కింద చెప్పుకున్నటువంటి అనుభవములు అన్ని కూడా ఏ రూపంలో ఈ చిత్రపరిచినాయి చిత్ర రూపంలో ఉన్నది ఎక్కడున్నాయా ఈ చిత్ర రూపంలో ఈ వీడియో టే పంత ఎక్కడున్నది ఈ చిత్రంలో ఉన్నది చిత్రగుప్తుల చిత్రాలు ఎక్కడ ఉన్నాయి ఆ వీడియో టే పంత ఇదిగో ఈ చిత్రంలో ఉన్నది ఎలా ఉన్నది మర్రి వృక్షము ఎలాగైతే మర్రి విత్తనం ఉంది దాక్కుని ఉన్నదు పెద్ద ఓటమి మర్రి వృక్షము దానికి ఉన్నటువంటి విత్తనం ఎంత ఆవగంగా అంత మరి అతను పెద్ద మర్రి కూడా ఇందులో ఎట్ట ఉన్నదండి చూపించొద్దామంటే చూపించడానికి వీలవుతుందా వీలు అలా సంక్షిప్తీకరించబడిందండి ఎలాగో నీ ఉయాల నుంచి కాటి వరకు ఉన్న సమస్త అనుభవంలో కూడా ఆ మర్రి విత్తనం రందు మర్రి చెట్టు అట్లా చిత్ర రూపంలో సంక్షిప్తీకరించబడి వాసన ఈ చిత్రము రందు బీజములై సమయం వాసనగానే వ్యక్తం వెంటనే ఏమైనా అనుభవం కలిగినది అనుభవం కలగానే విచారం లేకుండా మాట్లాడేది మాట్లాడగానే ఫలితం వాడు వెంటనే బురబదలు ఇది జరిగే కాబట్టి ఈ చిత్త పరిధిలోనే అందుకేం చెప్పారు చిత్తశుద్ధి లేకపోతే శివ పూజలు అనేవి అర్ధనయ్యా నేను శివ పూజలు చేసినా కూడా ఈ చిత్తం వాసనా మాలిన్యం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నీ శివ పూజలకు యదార్థమైనటువంటి స్థితి యథార్థమైనటువంటి ఫలితము యదార్థమైనటువంటి వాస్తవిక సత్యము నీకు బోధపడు అప్పటి వరకు నీ శివ పూజలన్నీ ఈ మాలిన్యముతో ఉన్నటువంటి వాసనా మాలిన్యముతో కూడుకున్నటువంటి చిత్తము చేత చేయడం చేత నీకు ఆ భ్రాంతి వైపుగా నేను లాక్కుపోయేవిగా కనబడతాయే కానీ నిజమైనటువంటి శివ పరమాత్మని నీవు దర్శించు చాలు ఆ పరమాత్మ శివరూపంలో ఉన్నాడు సత్యమే కానీ నీవు గుర్తించలేవు ఏ వండమైంది ఇదిగో ఈ వాసనా బాలిన్య మండమైంది ఈ తరతొలకి ఇటుకో అది ఎంత కఠినముగా ఉంటే అంత అజ్ఞానాధకారంగా ఉంది ఎంత చెక్కగా ఉంటే అంత అజ్ఞానాధకారంగా ఉంది కాబట్టి సమస్త అజ్ఞానములకు మూలము ఈ చిత్తమై ఎవరికి జీవున బ్రహ్మ ఎందుకంటే ఈ అంతరింద్రియ పంచకం నిన్ను ఎప్పుడూ కూడా ఏమారుస్తుంది ఎలా చేయమరుస్తుందంటే వెరివాడా నన్నేదో నిరసిస్తున్నావు నే లేని ప్రపంచాన్ని చూపించు అయిపోయి ఒప్పేసుకున్నావు పడిపోయే దాంట్లో అంటే బ్రహ్మంతా ఉన్నాడన్నా నేలేని చోట ఎక్కడ చూపించు చిత్తం లేని చోట ఎక్కడ చూపించు చూపించాలో వాటిని పోలి ఉండునిది ఏనుగు పోలి ఉండు ఏనుగు బొమ్మ అది నివజన చాలు ఈ అంతరింద్రియముల యొక్క ప్రభావం చేతే ఈ అంతరింద్రియముల యొక్క సత్తా చేతే రాబోయే బ్రహ్మాండ పంచీకరణ బ్రహ్మానుభవాన్ని పొందడానికి ఇవే ఉపకరిస్తాయి ఇవక్కడ పనిముట్లు ఇక్కడ రాజులు అది తేడా అక్కడ బ్రహ్మానుభవంలోకి వెళ్ళినప్పటికీ ఇవి ఎందుకు పనికిరావు ఓ కేవలం పనిముట్లు ఓ చెంబు తప్పాలాగా ఇక్కడ మాత్రం మేం లేకపోవతి నువ్వు నీ ఉనికి ఆదాపడి పడింది అసలు నేను లేకుండా ఉన్నావా అని నిన్ను శాసించే స్థితిలో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి రారాజుల్లాగా చలాబడి ఉంటుంది నీవు వాటికి దాస్యం చేస్తున్నావు కారణం త్రిగుణాధిష్టానముగా ఉన్నవి సత్వరజస్త మొత్తం ఈ జాల్లోనే ఉన్నాయి ఆ రూపకంగా ఆ బీజముల రూపంలో అందులో ప్రతిష్ఠించబడింది ఆ మూడు గుణాలు నీకు ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి వెంటనే నీ వాసన వ్యక్తమవుతుంది ఆ వాసన నుంచి సంస్కారం వ్యక్తమవుతుంది సంస్కారం నుంచి నీకు వెంటనే ఫలితం వచ్చేసి ఇది ఈ అనంతమైనటువంటి సృష్టి ఎందు తనకు అనుకూలమైన దానిని తనకు ప్రతికూలమైన దానిని ఎక్కడ ఉన్నా సరే తీసుకుని వచ్చి నీ ముందు నిలబెట్టగల అనంతమైనటువంటి శక్తి సమన్వితం ఇది నీవు చూసేందుకు కావచ్చు చూడండి కావచ్చు దానికి లేనిది లేదు ఈ శక్తి ఈ శక్తి లేదు అందుకే దాన్ని ఏమన్నారు చిచ్చక్తి అన్నారు ఈ సృష్టి అందంతా కూడా వ్యాపించినటువంటి ఏ చిచ్చక్తి అయితే ఉన్నదో ఆ చిత్శక్తి ఇక్కడ బీజ రూపంలో ఉండండి చిత్తి ఎందు నాండందు చిత్తు అది బీజ రూపంలో ఉన్నది ఆ చిత్తంలో అది బీజ రూపంలో ఉంటని చేత అది కోరిందంటే మటుకు నీవు సప్త సముద్రాల అవతల నవచ్చు కాక అది తీసుకొని నీ ముందు నిలబడుతుంది లేకపోతే నిన్న బట్టి నీ ఎవరు ఆపడం ఎవరో తరం కాదు ఎవరి తరం అవుతున్నాయా అంటే ఇది అసలు ఎవరి శక్తి వల్ల పనిచేస్తుందా అని విచారణ చేయి దీనికంటే శక్తి ఎక్కడి నుంచి యొక్క ప్రభావం చేత వచ్చింది కానీ దాంతో రాలేదు స్వయం ప్రకాశకం కాదు స్వయం శక్తి అంతకంటే కాదు కేవలం ఆధారపడినటువంటి పరుగుటువంటిది అని దాని నీవు కనుక నిరసించినట్లయితే దాని దాని విలక్షణం అయినట్లయితే అదిని నేను చేద్దాం దగ్గరికి వెళ్ళావు పరిగెత్తిన పరిగా పొరుగు రాక పరిగెలత్తరాలు ఏముండవు స్థిరంగా ఉంటావు ఎప్పుడు జ్ఞాతం ఆధారంగా ఇప్పుడు దాని పక్కన కోట వీరు దేని వాళ్ళు వాయువులో ఆకాశంలో అగ్నియాంశ ఆకాశంలో అగ్నియాంశ అగ్ని ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి తేజాంశములు కలిగారు అట్టి తేజాంశం యొక్క ప్రభావం నీలా ఎలా కలిగిస్తున్నది నీ స్వరూప స్వభావముల మతము మార్చివేస్తుంది నీ స్వరూప స్వభావముల మతాన్ని అది తలుచుకుంటే మార్చివేయగల అది తలుచుకోకపోతే నువ్వు ఏమి మార్చుకోలే అది కనుక తలుచుకోకపోతే నువ్వు ఏమీ మార్చుకోలేవు వెసరనాయ వెసరాయిగా ఉండాల్సిందే అన్ని బుద్ధి నాకు బుద్ధి పుట్టడం లేదండి విన బుద్ధి పుట్టడం లేదండి మొదటి దోషి మంచి విన బుద్ధి పుట్టడం ముందు ఎందుకు మంచి వింటే అది మారాలి మంచి వింటే అది మారాలి ఎందుకు వాటిని మార్చే దిశగా చెబుతాడు ఎందుకంటే జడవస్తువులైన దీన్ని పట్టి ఉంచేట్టుగా దీని ఎందు ఎందుకు ఆ తేజాంశము దేన్ని మార్చాలి ఇప్పుడు అసలు నిజంగా మార్చాలంటే దేన్ని మార్చాలి కింద నుంచి ఆ భాగములన్నిటినీ మార్చాలి కింద జడపదార్థములు ఉన్నవే సోల శరీరము అది మొత్తాన్ని మార్చాలి మరి మార్చాలంటే చైతన్యవంతం చేస్తేనే అది మారుతుంది ముద్ధి పని చేసినప్పుడు మాత్రమే నీకు తెలివి పని చేసినప్పుడు మాత్రమే అవి చైతన్యవంతములు లేకపోతే అవుతున్నాయా పడుకులు ఉన్నాయా ఎప్పుడు కారణ రావస్తే కుంభకరుడికి ఏం లేదయ్యా ఇది లేదు బుద్ధి లేదు వాడికి అందుకని ఆరు నెలలు ఎద్రపోతాడు ఆరు నెలలు మెలకు కాలం అంతా తీయండి తీండి తీండి మిగిలిన ఆరు నెలలు శవంతో సమానం కాబట్టి ఈ తెలివికి అత్యంత ప్రాధాన్యత ఇందువల్ల ఏర్పడిందంటే అగ్ని యొక్క చేరిక చేత ఆ తేజాంశం యొక్క చేరిక చేత ఇది తలుచుకుంటే నేను ఏమైనా చేయగలరు నేను దేవతని చేయగలదు నేను అసురుణ్ణి చేయగలదు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా అంతకంటే అధ పతనంలో కూడా పొందించగలను కాబట్టి దీంతో చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకు జాగ్రత్తగా ఉన్నారంటే నిశ్చయాత్మక జ్ఞానం దీంతో ముడిపడరు కొని చేయాలంటే అది పనిచేయాలి అది పనిచేయడానికి అసలు అవకాశం ఎవరిచ్చారు ఆకాశం ఇచ్చింది ఈ ఆకాశం ఎవరి చేతిలో ఉన్నది జ్ఞాత చేతిలో ఉన్నది లేదు కాబట్టి జ్ఞానం పట్టుకో అంతేగాని మధ్యలో వచ్చిపోయే ఈ బుద్ధినే పట్టుకుంటావు గాలితరం వచ్చింది పోయింది గాలితర వచ్చేటప్పుడు తన దారిలో ఏముంటాయని మోసుకొచ్చింది అది మధ్య చేయడం దానికి అనవసరం ఈ బుద్ధి కూడా అంటే స్వయంగా ఏం వివేకం లేదు ఆ స్వయంగా వివేకం లేని దాన్ని పట్టుకుని వేరడతావు స్వయంగా దానికి వివేకం ఎలా వచ్చింది ఈ ప్రభావం చేత అంతేగాని తనకు తాను వివేకంగా ప్రవర్తించగలిగే శక్తి దానికి లేదు కాబట్టి నిజమైన విచారణ కలిగినటువంటి వాడు బుద్ధి మీద ఎవరు సాధకుడు మాత్రమే అన్యులు బుద్ధి ఆధారపడవలసిందే సాధకులకు మాత్రము మొదటి నుంచి ఏది స్థిరపరిచాడు జ్ఞాతను స్థిరపరిచాడు అతి జ్ఞాత విలక్షణాంశము కానున్నాడు సర్వమునకు ఆ జ్ఞాతని కనుక ఆధారంగా చేసుకున్నట్లయితే ఆ చివర అహంకారం కానీ దాని పక్కన ఉన్నటువంటి సమస్త వాసనారూపమై త్రిగుణములకు ఆధారమై ఉన్నటువంటి సంస్కారములగ రెడ్డికి ఆధారమే ఉన్నటువంటి చిత్తు కానీ దాని పక్కన ఉన్నటువంటి బుద్ధి కానీ ఏమి నేనేం చేదాలో మరి ఇంకేమున్నాయా దాని పక్కన మనసు అరే ఇది అతి ఇది ఒక పెద్ద కోసం మనోమయ కోసం దీని పేరే మనోమయ కోశం దీని పేరు మీదే అదంతా వర్తిస్తున్నాయి ఎందువల్ల ఇక్కడ ఏమున్నది ఆకాశాంశం ఉంది వాయు అంశించడానికి ఇందాకే చెప్పుకున్నాం ఎక్కడ వాయువు ఉంటుందో ఎక్కడ జలం ఉంటుందో దానికి స్పీడ్ ఎక్కువ ఆ మనసును ఏం చేయాలి కట్టిపడేయాలి కట్టిపడేయాలంటే నువ్వు కట్టిపడేయమంటే అది ఏం నీకంటే తెలివైందని అందుకని మనసుని దేంతో పోల్చారు ఏడు గొంతుల సందానాలు ఎందుకని ఎటు పోతున్న నిన్ను ఏమార్తడమే దాని పని కాబట్టి ఏం చేయాలి ఓ తాడు కట్టుదానికి ఓ చివరి తాడు కడితే మళ్ళా తాడు కనపడగానే ఆగిపోదాం అలాంటి సూత్రము కనుక నేను తెలియకపోయినట్లయితే దీన్ని ఏం చేయగల వాయుని బంధించాలి మీ వల్ల ఉంటుందా బంధిస్తున్నావా కుంభకంలో వాయుని బంధించడం అంటే బయటన్న గాలిని బంధిస్తామనుకుంటావు దాన్నే మూట కడతావు నాన్నే మూట కట్టలేవు ఏం మూట కట్టచ్చు ఆ ప్రభావం చేత మీరు రేచక పూరక కుంభకాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి క్రమం తప్పకుండా జరిపించేవాడు వాడు జరిగేది కాదు జరిగేది ప్రాణం జరిపించేవాడు జ్ఞానం ఈ తేడానికి చక్కగా గుర్తరగలేదు జరిపించేవాడు ఒకడున్నాడు జరిగేది ఒకటి జరిగేదాని ఫలితం కూడా క్షేత్రం జరిగేదాని ఫలితం శరీరం జడములైనటువంటి ఇంద్రియముల మీద విషయవాసనల మీద పనిచేస్తున్నది శక్తివంతంగా పనిచేస్తున్నది అదంతా క్షేత్రం జరిగేది ప్రాణక్రియ క్రియాయోగ దీక్ష అంటే ఎక్కడ ఇస్తారు ప్రాణక్రియ అన్నారు దీని అందుకే కానీ ఆ ప్రాణక్రియను జరిపించేవాడు ఎవరు జ్ఞాత వాడు లేకపోతే ప్రాణక్రియ జరుగుతున్నదా లేదు కానీ జ్ఞాతను గుర్తిరుగుతున్నావా ఎందువల్ల గుర్తెరగలేకపోతున్నావు ఎంతసేపు తీసుకోవడం వదిలే తీసుకోవడం వదిలేదు ముందు కానీ వెనుక కానీ అసలు ఇది ఎందుకు నేను ఎందుకు వదిలేస్తున్నారు ఏ తీసుకోకపోతే ఏం పోయి అని ఏమన్నా ప్రశ్నించేవాదాన్ని అమ్మో భయం నేనే ఏమన్నా ప్రాణ భయం అన్నా నీలో జ్ఞాత లేకుండా ఈ ప్రాణం మరి ఈ ప్రాణభయం ఎవరికి ఉండాలి ఎవరు ఉండాలి దాన్ని నడిపించే వాడికి ఉండాలి ఇది పోతే నేనంటారా బాబు అంతేనా కానీ నీకెందుకున్నది బయట పని చేసేటటువంటి జడములైనటువంటివి అని అనుకుంటున్నావు ఆ ప్రాణ దగ్గర లేకపోతే ఇవి చైతన్యవంతములు కాలేవు చైతన్య విహీనములు అయిపోతాయి అవి చైతన్య విహీనములు నువ్వు పోయావనేటువంటి భయం నీకు వచ్చేసింది నీవు ఎల్లప్పుడూ ఉండాలని ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు పోయడానికి నువ్వు పోవడానికి సంసిద్ధత ఎప్పుడైతే లేదు నువ్వు పోదావనే భ్రాంతి నీకు ఏర్పడిపోయి నువ్వు పుట్టావని నువ్వు పోయావని ఈ రెండు ప్రాంతులు నీకు వచ్చేసినాయి ఈ రెండు ప్రాంతులకి ఇలా జరగకుండా ఉండాలండి ఏం చేయాలి ఓహో నన్ను కాపాడేవాడిని పెట్టాలి ఇక్కడ ఎవడైనా సరే పెడితే కానీ లాభంలా ఎవరు ఎదుగుతావు నా లాగా ఉండేవాడైతే నేను గుర్తించగలను కానీ నాలాగా లేను ఆయన గుర్తించగలుగుతారా అన్ని బాధ నేను గుర్తించగలనా అసలు గుర్తించలేదు ఆకారం కారణాన్ని గుర్తించగలనా అసలు గుర్తించలేదు నా ఆకారంతో ఈశ్వరుడు తయారు చేసి పడేసాను నన్ను కాపాడవయ్యా నన్ను కాపాడవయ్యా నేను పోకుండా కాపాడవయ్యా అని దానికి ఒకటం ప్రారంభించాడు ఈశ్వరుడు యొక్క సృష్టి ఇందుకు కారణమైంది ప్రాణభయమే లేకపోతే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అందుకే ఇందాక చెప్పాడు ఇది ఎవరికి చెప్పాలి సాధకులకు మాత్రమే లేకపోతే ప్రమాణం వస్తుంది అందుకే ఇందాక చెప్పాడు న్యాయధీశుడు ఇక్కడ పక్షపాతం లేదు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు భద్ర కూడా చెప్పడమే నా పని అంతేకాని అమ్మో ఈశ్వరుడే ఈయన గురించి నేను మాట్లాడితే ప్రమాదమే ఇలాంటివే ఉండవు ఇక్కడ కాబట్టి ఈశ్వరుని సృష్టి ఎక్కడ జరిగింది ప్రాణ భయం ఎప్పుడైతే నీకు ఏర్పడిందో ఈశ్వరుడికి సృష్టి జరిగింది అంతేగాని కర్మ యొక్క ప్రభావం చేత ఈశ్వరుని సృష్టి జరగల ఈనాడి వారు తెలియని వారంతా సాంఖ్యము తెలియని వారంతా కూడా కర్మ సిద్ధాంతం వల్ల ఈశ్వరుడు ఉద్భవించాడంటున్నా చాలా పొరపాటు కర్మ సిద్ధాంతం అనేది ఈశ్వర ఎటు సంబంధం లేదు నీవు ఎల్లప్పటికీ జీవించి ఉండవనే అభయ అభయం కనుక నీకు ఇవ్వబడినొచ్చు నీవు ఈశ్వరుని కొలుత ప్రాణ భయమే లేకపోతే నీకు ఈశ్వరతో పనే వచ్చింది నీవే ఆ ఈశ్వరుని సృష్టించేదివి నీ వల్లనే సృష్టించేదివి నీకు సృష్టించలేదు కాబట్టి ఈశ్వరుని భ్రాంతి ఇది తెలిసిన వాడికి భ్రాంతి తెలియకపోతే సత్యమే ఏ పరిధిలో మాట్లాడుతున్నావు పిండాండ పరిధిలో సూక్ష్మంలో మాట్లాడుతున్నాం పిండాండ పరిధిలో కూడా మళ్ళా సూక్ష్మంలో మాట్లాడుతున్నాం స్థూల ఇంద్రియ పరిధిలో విషయాన్ని అనుభవించేటప్పుడు ఈశ్వర సత్యం అంటే అంతకంటే వెరుబగులు అలాగే జప తపో యజ్ఞదాన వ్రతములు ఆచరిస్తూ అది సత్యమని నేను జీవించినంత కాలంలో అది భ్రాంతరణానికి వీలు కాదు ఇవన్నీ ఆచరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తత్వం ఏది తత్వజ్ఞానం దిశగా నీవు ప్రయాణం ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ సాంఖ్యం అవసరం ఏర్పడింది తత్వజ్ఞానం మీద నీకు కనుక దృష్టి లేకపోతే సమస్తము సత్యమే నీవు సత్యమే నీ జగత్తు సత్యమే ఈశ్వరుడు కూడా సత్యమే పిండాండ పరిధిలో మాత్రమే నిజముగా ఈశ్వర తత్వమును విచారించవలన అది బ్రహ్మాండమును విచారించవలనే కానీ రెండా మంది విచారించరా ఇక్కడ కేవలం ఇంద్రియముల విషయములు ఇవే ఉన్నాయి అంతే ఇక్కడ ఎవరు లేరు ఏదంతా పదార్థ పరిధి పదార్థము శక్తి మిళితమైనటువంటి సూక్ష్మ పరిధి ఖచ్చితంగా సూక్ష్మంలో పదార్థం లేదని చెప్పడానికి వీల్లేదు శక్తి మాత్రమే ఉందని చెప్పడానికి వీల్లేదు అక్కడ సమ్మిశ్రితంగా ఉన్నది కాబట్టి పదార్థమును ఆశ్రయించే సూక్ష్మం ఉన్నది ఆశ్రయించే పదార్థం ఉన్నది లేనితో రెండు విడివిడిగా ఉన్నాయి విశృతంగా ఉంది ఎక్కడ దాకా మనం విచారించేప్పుడు ఆకాశంలో వాయువాల్సిన మనస్సు అనే స్థితిలోనే ఇవన్నీ ఏర్పడుతున్నారు ఇవన్నీ ఎట్లా లైపోవాలి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ఇదంతా వ్యవహారం ఈ వ్యవహారంలో విలక్షణత్వం ఈ వ్యవహారంలో సాధకుడు ఈ వ్యవహారంలో సామాన్యుడు అన్ని పరిశీలించారు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చి ఆగిపోవాలి జ్ఞాతం దగ్గరకు ఎందుకు ఆకాశంలో ఆకాశం ఆకాశ తన్మాత్రం ఏందో ఆకాశ అంశగా ఉన్నాడు కాబట్టి సమస్తము అతని యొక్క సత్తా చేత అడవబడుతున్నవి కానీ అతనికి ఎట్టి ఎరుక లేదు ఈ సత్యము మనోరాదు ఎరుక ఉన్నదన్నావు మనోపరిధిలోకి వచ్చేసావు ఎరుక ఉన్నదంటే మనోపరిధిలోకి వచ్చేసావు దాటేశావు పక్క అవకాశం ఇచ్చేసావు దానికి కానీ సమాజ స్థితి అంటున్నావి ఏమిటది సమధి ధీ అంటే తెలివి నీ అంటే తెలివి సమంగా ఉన్నదట అంటే అర్థం ఏంటి అవస్థాత్రేమనందు తెలివి చెడకుండా ఉన్నది అవస్థాత్రేమనందు అంటే నెలకొన్నందు కానీ స్వప్నమునందు కానీ గాఢ నిద్రావస్థ సుశుప్తి ఎందు నీ తెలివిలో ఏ మార్పు లేదు సమముగానున్నది సుర్యము ఈ జ్ఞాత స్థానంలో అత్య అనుభవం సమాధి స్థితి శరీర స్పృహ పోయిన వారిని అనరాదు కేవలము గార్థ ధ్యాన స్థితిలో శరీర స్పృహ పోయినంత మాత్రమే నేను సమాధి స్థితిని అనుభవించదమని ఒట్టి కేవలం విరమిస్తున్నావు ఎక్కడ దాకా విరమించావు ప్రాణపంచకం వరకే విరమించావు అంతే ప్రాణంలో ఉన్నావు ఆ స్థితిలో కానీ జ్ఞాత ఎక్కడ దాకా విరమించలేదు ఎవరైతే జ్ఞాత దాకా అనుభవము తెలివిని విరమించాడో అలాగే తెలివిని సహజంగా కలిగి ఉన్నాడు సమాధి స్థితి ఎందు జనపదార్థం వరే రాయి వరే లేడు అంతకంటే చనిపోయిన తర్వాత పార్టీసేది సమాధి అంతకంటే కాదు ఎటువంటిది సమాధి స్థితి అంటే వెనకపోయేందు స్వప్నం అందు కూడా సమముగా తెలివిని కలిగిన ఎలా తెలివిని కలిగినది విలక్షణము కాను చెప్పాడు జ్ఞాన యొక్క కూడా ఆ స్థితిగా నీవు సహజముగా ఉండవాలి అప్పుడు నీవు నిజంగా సమాధి స్థితిని అనుభవిస్తున్నాడు దాంట్లో చదివిన అనేక రకములు ఉన్నాయి కానీ మనం ఎవరూ కూడా యోగ సాంప్రదాయం కానీ జ్ఞాన సాంప్రదాయం కానీ ఎంతసేపు సమాధి అంటే కట్టెవరే బిర్ర పీసుకుని కూర్చుండో సమాధి అనుకున్నావు కట్టెవరే బిర్ర వీసుకుని కూర్చుంటే సమాధి కాదే ఎప్పటికీ ఏదో ఒక అవస్థ గాఢ సుశుద్ధి ఎందుకు ఎలాగైతే బిర్ర పీసుకుని ఉన్నావో సరిపోయేటప్పుడు ఎలాగైతే శ్రవం బిర్రబిగుసం ఉన్నదో అలా ఉన్నావు అంతే నీకు సహజతలు లేదు తెలివి సమంగా పనిచేయడం లేదు సాక్షితోనే అపలేదానికి ఒక దాంట్లో బందీగా ఉన్నది అది సమాధి కానీ కాబట్టి జ్ఞాత అనేదాన్ని నీవు ద్రోవపరిచి ఆ జ్ఞాతని ఆధారంగా పెట్టుకునే కనుక ఈ పిన్నాండం వివరించి చూసినట్లయితే ఇందులో నీవు నీ నేనుకు ఆధారం ఎక్కడ సత్య నేను అసత్య నేను అని రెండు వేలు వెడగొట్టారు మహనీయులు ఇదంతా అసత్య నేను ఇదంతా ఏంటి అసత్య నేను అంటే తనకు తాను పనిచేయలేదు తనకు తాను స్వయముగా పనిచేయలేదు కాబట్టి అది అసత్యం సత్యం ఏంటి తనంతరం తాను స్వప్రకాశ స్వరూపముగా స్వయంభూముగా తనకు తానే ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్యం ఉనికి కలిగే ఉన్నది మిగిలిన ఉనికి లేని ఎలాగైతే మధ్యలో ఉంది మధ్యలో పోతున్నాయి గాఢమైనటువంటి సముద్రం అంటే సముద్రపు లోతుల్లో అంతరాంతరం రాయి కంటే గాఢంగానూ రాయైనా కదులునేమో అది అసలు కథలు మరి కాదు రాయి అన్నావా మీరు అన్నావా ఏది అంటానికి వెళ్ళేది అది గాంభీర్యమే అన్నా ఓ పెద్ద పేరు పెట్టేదానికి అలాగే ప్రశాంతమైనటువంటి స్థితి ఉన్నది ఇక్కడ గంభీర్యత కూడా ఉన్నది జ్ఞాతలో ఏమున్నాయి విషయంలో ఎవరా ప్రశాంతత ఉన్నది జ్ఞానం ఎవరా గంభీరత ఉన్నది తన తాన ఏది కూడా కదలికకి లోన్లు కానివ్వడు అవకాశం ఇవ్వడు పక్కకు జరగాడు కేవలం ఆ సూర్య ఉంటాడు సమస్తూ సాక్షి ఎలా సినిమాకు తెరవలే సాక్షి పెరలేవలసీమ లేదు అట్లా జ్ఞాత వలే ఎప్పుడైతే నీవు శాసకునిగా పరిణామం చెంది జ్ఞాతగా ఎప్పుడైతే నీవు అనుభవాన్ని పొందావో ఇది కేవల కుంభకస్థితి మాత్రమే నీకు లభ్యం మరి కేవల కుంభగవంత గాలి బిగించేది కదా రైతుకు పురగాలు లేవు కదా కిందకి దిగి వచ్చే పోయావు కదా మరి నువ్వు ఎలా ఉన్నాయా అని కులరు అనడాంటే ఎలా కుదరదు మొదటిలో కేవల కుంభకంలో కనుక నీవు ఉన్నట్లయితే ఎడా బెంగళా సుషమునలో సుషమ్ నయను మాత్రమే నీవు కనుక వర్తిస్తూ ఉన్నప్పుడు ఆ కేవల కుంభక స్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు తెలివి దాంట్లోనే పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడనే ఉండి నీవు ఇంద్రియములను ఎలా పరిపాలిస్తావో నీకు ఇంద్రియములకు దాస్యము చేసే నుంచి ఇంద్రియములను పరిపాలించే స్థితిని మాట తెలుస్తున్నా ఈ స్థితి ఇప్పుడు బయటికి రా ఒక్కసారి కనుక నీకు ఈ రహస్యం బోధపడితే నీవు మళ్ళా దాస్యం చేయ ఇది బోధపడకపోతే నీవు అప్పటికీ దాసుడివే నీవు సమాధిస్తుంది యొక్క అనుభవాన్ని పొందదాలంటే కాబట్టి ఎంత ప్రయత్నం చేసైనా సరే ఒక్కసారి నన్ను అనుభవాన్ని పొంది తర్వాత ఎందుకు మాలో జన్మితున్నావు ఇది లేకపోతే నువ్వు వస్తువులుండేవే ఈ విషయ వివేకం లేకపోతే నీకు పశువుకి ఏం తేడా లేదు అందులోనూ జ్ఞాతం ఉన్నాడు మందీగా ఉన్నాడు పశువు పంజరం నందు కళ్యాబరం బందీగా ఉన్నాడు ఇది కళ్యాబరమే కళ్యారం దిశగా చూస్తే దానికి దీనికి ఏం మరి అట్టి జ్ఞాతని ఎందు ఉంచుకొని అట్టి తెలివింటికి ఎందు ఉంచుకొని ఎక్కడో వెతుకుతున్నావు రామేశ్వరంలో వెతుకున్నావా కాశీలో వెతుకున్నావా అరే ముందు నీలో వెతుకు తర్వాత అక్కడ చూడు అది సమిష్టి ఇది వేస్టి నీ తల్లిదండ్రులలో సరైనటువంటి వ్యక్తిని చూడలేక నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ప్రకృతి పురుషులు జగత్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళందరికీ తల్లిదండ్రులే నీ కూడా తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏంటంటే పవిత్ర భావం లేక ప్రకృతి పురుషులు పవిత్ర భావం ఉదయిస్తున్నావు ఇది సాధ్యమా గుటి కథలను సర్కారు ఎగిరినం కాబట్టి నీలో ఉన్నటువంటి సర్వ విలక్షణ స్వరూపమైనటువంటి సాక్షి స్వరూపమైనటువంటి జ్ఞాతని కనుక నీవు గుర్తిరిగితే గుర్తెరిగితే ఇది చాలా సత్యమైనటువంటి విషయం అంటే అనుభవం మేరకే నువ్వు గుర్తెరగా అంటే మాటలతో గుర్తెరిగితే కాసేపాయితే మళ్ళా పోయి శ్రవణ జ్ఞానం ఇది ఎందుకంటే చెప్పదా విషయ పంచగలు అక్కడ ఉన్నదండి కాబట్టి అలా కాదు ప్రతిదీ క్షుణ్ణముగా నిత్య జీవితం ప్రతి శ్వాస కూడా ఈ సాంచ విచారణను మరొక నీవు జీవించవలకి అప్పుడు అనుభవానికి వచ్చింది అసలు నేను విలక్షణంగా ఉండగలనా లేదా ఆధారం నేనా అదే పదార్థం నాకు ఆధారమా నాకు పదార్థం ఆధారమా అవకాయ నేను వడ్లేనండి అంటే అవకాశతను బంద్ చేయగా జాడీలో జేర వెళ్ళించే ఇట్లాంటి విషయములకు సంబంధించినటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడవు సత్యమైనటువంటి అనుభవం అది అంతేకాని వాచాకారి కనుక నేర్చుకున్నట్లయితే కొంత మేరకు వెళ్ళి వేయవచ్చు మేరకు ప్రవచం పోవచ్చు కానీ జీవిత పదాలు జీవిత లేకపోతే మాములే కాబట్టి ఇరవై నాలుగు తత్వములకి దిగకుండా ఇరవై దాంట్లో స్థిరముగా రుణం అదే అంటే ప్రజ్ఞ అంటే అదే ఈ స్థితి వరకు ప్రజ్ఞ అనరాదు ప్రజ్ఞ యొక్క ప్రభావం చేత లౌకిక జ్ఞానంతో వర్తిస్తున్నప్పటికీ కూడా అది ప్రజ్ఞ అనబడదు ఎందు అనబడదు చెరుకు రసం నుంచి చక్కెరం ఉన్నది కానీ చెరుకు రసాన్ని పందదారు అంటానికి ఎందుకని వీలు కాదు అది ఇది ఉదా అనే ఆ లక్షణానికి ఎదురున్నాయ ఇది ఎలా ఈ కింద ఉన్నటువంటి ఇరవై తత్వాలని ప్రజ్ఞ అంటానికి వీలు కాదు ఎందుకు ఆ జ్ఞాత అక్కడ బందారగా ఉన్నాడు మిగిలినంతా చెరుకు రసం ఎదనవే ఎప్పుడు విలక్షణంగా ఉన్నప్పుడు అది లేకపోతే కషాయం కాబట్టి ఈ సత్యము జరిగి నీవు వర్తించడం చూపు నీకు ఇంకా ఏమి ప్రమాదం లేదు ఈ ప్రజ్ఞని అంతరాంతరం లేదా నీవు గుర్తుంచుకుని ఎప్పుడైతే జీవిస్తావో ఆ ప్రజ్ఞని ఆధారంగా పెట్టుకుని ఎప్పుడైతే జీవిస్తావో ఈ ప్రజ్ఞ మరింత ఔనత్యమై తన స్వస్థానమైనటువంటి ఆత్మానుభవం దిశగా ప్రయాణం అప్పటి వరకు నీవు ఆత్మని నిర్దేశించాలో ఎక్కడ ఉన్నదని చెప్పడానికి వీలేదు ఎందుకు ఆకార రూపంలో ఉండడాన్ని నీవు సరిగ్గా గుర్తెరగలేకపోతే ఏ ఆకారృందు లేకుండా సర్వపృందు వ్యాపించినటువంటి ఆత్మస్వరూపము నీవు ఎట్లా గుర్తిస్తాగా ఆత్మ సమిష్టిగా బ్రహ్మస్వరూపము కాని ఉన్నది అది రెండిట్లో ఉండలేదు అది పైగా ఒకటిగా కూడా లేదు అది ఇక్కడ ఒకటిగా ఉన్నదాన్ని గుర్తించడం కష్టం కావదు అది ఎట్లా ఉన్నది వేష్టిగా ఆత్మా సమిష్టిగా బ్రహ్మస్వరూపంగా ఉన్నది ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా రెండు ఒకటే ఎరుకన్నా ఆత్మన్నా బ్రహ్మన్నా మూడు ఒకటే ఇవన్నీ పర్యాయపరము ఎందాకే చెప్పాడు జ్ఞాతకు ఎరకలేదు ఎరుక ఉంటే ఇరవై నాలుగు తత్వం అంటే ఏ ఎరుకలేదు ఇప్పుడు అసత్యం నేను ఎరుకలేదు అది నేను కాదని సత్యం కానీ ఎప్పుడైతే నిరసించావు నువ్వు ఇప్పుడు భాజ్యప చేస్తారు చేస్తావు ఆరు దాపెల్లో చేస్తే ఏమంటారు అప్ప ఎండ్రబాబు పెనపకాలంలో పెద దురదేవిడికి అంటారు అట్లాగే అది ఎలాగైతే నీవు చేయగలలో ఎందుకు దాంట్లో సత్యం లేదని గ్రహించినట్టు అట్లాగే ఈ సాంఖ్య విచారణ ద్వారా ఈ ఇరవై నాలుగు తత్వములలో నీకు ఆధారపడదా లేదా నువ్వు సరిగ్గా విచారణ చేసే కనుక నిరసించినట్లయితే నీవు మరల వాటితో క్రీడించవు క్రీడిస్తే వచ్చేసి నీరు బంధించింది అయితే సీతారామానికి విషయం వచ్చింది కాబట్టి చాలా సులభంగా చెప్తాడు అక్కడ నిజ సూర్యుడు ఆకాశమైన ప్రకాశించున్నాడు నిజ సూర్యుడు ఆకాశం అందు ఆ ప్రకాశము ఘటమునందు ప్రతిబింబించలేదు ఘటం అంటే కొండ కొండలో నీళ్ళు నీళ్ళలో సూర్యుడి ప్రతిబింబం పడింది సూర్య ప్రతిబింబం వల్ల ఆ ప్రకాశం వచ్చి గోడమైన గోడ కూడా ప్రకాశిస్తుంది నిజంగా ప్రకాశిస్తుందా ఏ ప్రకాశిస్తున్నది ఇప్పుడు మరి చూస్తున్నావు రేపు నువ్వు అనుభవిస్తున్నావు కదా అనుభవించేప్పుడు అది ప్రకాశిస్తున్నావు కదా మరి సత్యమేగా ఒప్పుకుంటావా ఎప్పుడు ఎలా అదే ఆదాస్తున్నావు అంటే మధ్యలో వనది లేకపోతే ఇది లేదు కానీ మధ్యలో వనదాన్ని అసలు నువ్వు గుర్తిస్తేగా చూసేది ఘోరమే చూస్తున్నావు మీద ప్రకాశాన్ని చూస్తున్నావు గోడ ప్రకాశిస్తుంది అని ఆశ్చర్యపోతున్నాం దాంట్లోనే మునిగిపోతున్నాం మునగమాక మాటమో అదోడ ప్రకాశించడం ఏంటని ఆలోచించు అప్పుడు వచ్చింది అసలు గోడ ప్రకాశించడం ఏంటి దీనికి ఎట్లా ఇన్వాల్ వచ్చింది దీనికి ప్రకాశం అన్ప కారణం ఎవరు అని ప్రశ్నించం స్వయం ప్రకాశం ఈ భూప్రపంచం మొత్తం మీద బ్రహ్మాండం మొత్తం అని ఇక్కడ సూర్యుడు మరి గోడ మీద లేడుగా సూర్యుడు గోడ మీద లేడు కదా మరి ఎట్లా వచ్చింది ఇది ఇది విచారణ క్రమం అంతేగాని మధ్యలో ముందే ఘట వచ్చిందంటే ఘటన దగ్గరగా ఆగిపోతాం ఘట వచ్చిందంటే ఎప్పుడు మధ్యలో దాని పోరాదు ఏం ఆలోచించాలి మట్టుమారి ప్రకాశించింది ఓడకి ప్రకాశ లక్షణం లేదు బ్రహ్మాండ సగం ప్రకాశమైనటువంటిది ఏమిటి and get right. ఈ ప్రపంచంతో అలాగే ప్రవర్తిస్తున్నాం ఇది పనిచేయడం వేయడానికి నీకు ప్రశ్న రాదు ఇది నిన్ను నా అధీనంలో ఉంచుతోందా లేకపోతే తనాధీనంలో ఉంచుకుంటోందా నేను పరమాత్మ అధీనంలో ఉంచుతోందా అనాధీనంలో ఉంచుకుంటోందా అనాధీనంలో ఉంచుకుంటోంది ఎందుకు దాని వైపు వ్యామోహంగా పరిగెడుతున్నావు కాబట్టి అదే సత్యం అనుకుంటావు గోడ మీద అదే స్వయం అనుకుంటావు అది లేకపోతే అసలు వెలుగు లేదనుకుంటున్నావు अंत अज्ञातक उड़ेटपी दी एवर बेयर बहुत चेयले प्रस्ता मु मध्य घटा ने ते अभी गुरी चे पाड़े नीन बमने गमी वीर तेदी यह रेंजा वी मंदिर वेय आल सर आना अर्धरा पने की रापा ఈయనరా బాబు గుర్రు పెట్టి నిద్రపోయే సమయంలో నన్ను రమ్మంటాడేమో అనుకున్నాడంటే సరే ఏదో చెప్పాడలే కదా ఆయన ఎందుకు ఆయన అనుకోవాలి మనం ఏదో పాపం జ్ఞానం చెప్తానన్నాడు వెళ్దాం ఆయన మీద అని వెళ్తాడు వెళితే ఆయన ఏం చేశాడు కూర్చోడా బాబు అన్నాడంటే ఈ కూర్చోవడం ఎప్పటిదాకో తెలియదు ఆయనకే ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు వీడు మాత్రం ఊగిపోతున్నాడు ఎంతకాలం ఈ పని చేయించాడయ్యా అంటే వాడు ఊగకుండా స్థిరంగా కూర్చున్నంత కాలం కూర్చున్నాడు కొంతకాలానికి ఏమండి ఇప్పటికీ చాలా కాలంగా చూస్తున్నాను అర్ధరాత్రి పని ఇంటికి రమణ చెప్పడం లేదు బోధ విషయం లేదు విచారణ లేదు నువ్వేమో రాయిలాగా సమాధి స్థితిలో ఉన్నావో తెలీదు మాట్లాడవు అలా కూర్చున్నావు ప్రశాంతంగా నేనేమో ఏం చేయాలో తెలియదు అప్పుడు కళ్ళు తెరిచాడు ఇప్పుడు నీకు తెలివన్నదా అన్నాడు ఏమన్నాడు ఇప్పుడు నీకు తెలివనదా ఉన్నది రోజు ఎందుకు లేదు రోజు ఎందుకు లేదు నిద్ర పోతున్నాను కాబట్టి ఎవడు బొమ్మనా నేను బొమ్మ లేదు కదా నేను పోతున్నాన ఏముందలేదు నా లాగా ఉండవు కూడా ఏంటి చేశాడు ఘటాన్ని తీసేసాడు అంటే నిద్రనే కొనని తీసేసాడు తీసేసినట్టు కనపడిందా కనపడలే తెలియకుండానే మీ సాధన సమయం మార్చేశాడు అంతకుముందు ఈయన పొద్దున ఇంటికి వచ్చి జపంతప వ్రతం చేసేవాడు ఈ జపంతప వ్రతం ఒక తాలాకాలం చేశాడు ముప్పై సంవత్సరాలు ఇండి పరిణామం చెందలే చెందకపోయా ఏమైంది ప్రపంచం సత్యం బాగా ద్రోడపడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి విండి సాధన సమయాన్ని మార్చాలి మార్చేశాడంటే అర్ధరాత్రి పది ఇంటికి రామన్నాడు ప్రపంచం అంతా నిద్రపోయే సమయం వీడు మేలుగా ఉండాలి ఇప్పటి ప్రయాణం చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేయాలి ఎంత విశ్వాసం ప్రయాణం చేస్తాడు మామూలు అయితే వస్తాడు అంతకాలం వాడు ఈయనలో ఏదో విశేషం ఉన్నది అది ప్రపంచం అంతా అడ్డంగా పడుకు నిద్రపోతుంటే గురుపెట్టి నిద్రపోతుంటే ఈయన ప్రశాంతంగా పద్మాశ్రేషంగా సుఖంగానే ఉన్నాడు కదా మరి మాలాగా ఈయనేం ఇబ్బందులు పట్టలేదుగా అంటే ఈయనలో ఏదో తెలియనటువంటి విషయం ఉన్నది నేనేదో ఈ జప తప వ్రతాల వల్ల నేను తెలుసుకోలేకపోతున్నాను దీనివల్ల వెనుగోలు చేస్తున్నాను కానీ విషయం నాకు బోధపడలేదు ఈయన అందరికంటే విలక్షణంగా జీవిస్తున్నాడు ఆ విలక్షణమైన జీవనం చేత ఆకర్షించబడ్డాడు కాబట్టి నిద్ర వాడు గురువుగా పనికిరవడతాడు ఎవడైతే నిద్రను చేయించాడో వాడు గురువుగా సూర్యానుభవం లేనివాడు గురువుగా పనికిరాడు అంటే కాబట్టి అందరూ గురువులే అంటే ఇందరిలో ఉన్నవాడు మాయలో ఉన్నవాడు మాయనే చూపించను అంతేకాని పరమాత్మని చూపించదాలు కాబట్టి నీవు గురుస్థానాన్ని తీసుకునే ముందు నీకు ఈ లేదో చూసుకో ఆయన ఇది గురువుకి చెబుతున్నాడు అంటే శిష్యుడికి చెబుతున్నాడు అతను విశ్వాసం ఉంచి అర్ధరాత్రి అమ్మంటే అర్ధరాత్రి ఎల్లారే వరకు కూర్చోమన్నాడు అంతే ఏం అనలేదంటే ఏం చెప్పలేదు చెప్పకనే అతని చేత సాధన చేయించాడు నేను ఎట్లా ఉన్నానంట కూర్చోమన్నాడు ఏం చెప్పలే మన వల్ల అవుతుందా ఒక్కసారి విచారణ చేయండి అర్ధరాత్రి పన్నెండు నుంచి నాలుగింటి వరకు నేను ఎట్లా కూర్చున్నానంట కూర్చోన్నాడు కదలకుండా అంతే గాఢ నిద్రా సమయంలో కొన్ని వన్ సంవత్సరాల నుంచి అలా జీవిస్తూ ఒక్కసారి మార్చుకోగలిగాడంటే एंत पड़ता मन क्षण कल घड़ कॉम ध्यान चयंटे इधे कुरे पड़े अटुना मैं मन परमात्म दर्शिस् आत्मसाक्षात्कारा पद अर्हत अच्छे प्रयत्न तो फे जीवद्रा एपी जगह अट्ठाला साधन चये एला బ్రహ్మానంద బోధని చెబుతున్నాడు అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో నీకేం డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడు చేయి సాధన అందరూ మేలుకున్నట్టుగా సాధన చేయడానికి ఊరుకున్నావు వీడు వచ్చిట్లాగారు వాడు వచ్చి అట్టా అయ్యగారు వచ్చి బయట సేవకుడు వచ్చి ఆ భావం ఇక్కడ ఇంకోటి లేదన్నాడు నీ ధ్యానం ఏం చేస్తావు నీ యోగం ఏం చేస్తావు అన్ని బిడాయించుకున్నావు నీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావు మరి సహజమైన పద్ధత నీకొక అవసాత్రం ఏమన్నది అందులో అజ్ఞానావృతమైనటువంటి నిద్ర ఎందు అందరూ మునిగి ఉన్నారు నీవు జ్ఞానం తెలుసుకోలే జ్ఞాన సాధకుడు అయితే అప్పుడు మేల్కో జ్ఞానమే నీ లక్ష్యమైతే కాదు నాకు మిగిలిన సరిపోదాయి ఆ ప్రశాంతంగా పో నాకేమని జ్ఞానమే నీ లక్ష్యమైతే జ్ఞాన సాధకుడుగా నీవు మారాలనుకుంటే నువ్వు సాధన చేయవలసిన సమయం సమస్త ప్రపంచంలో అజ్ఞానం మునిగి నీవు మేల్కొని ఎవరిని బానే చెప్పావు మర్నాడు ఏదేం చేయను మరణాడు ఆ బాధంతా ఎవరు చేస్తాడు అయ్యా నిద్ర ఎవరికి ఎప్పటిదాకా సంక్షేమ పరిశీలించాం ఇందులో నిద్ర ఎవరికి ధర్మేంద్రియములగా జ్ఞానేంద్రియములగా విషయ పంచగమునగా అవి జడములు కదా జడమునకు అవసాత్రం ఏమన్నా ఉంటే విసరమై ఉందా లేదు దానికి మెలకూడే స్వప్నాలు లేదు సుశూప్తి లేదు మరి ఎవరికయ్యా ప్రాణపంచకం ప్రాణపంచకం